మోక్షం మటుకు ఆప్యము కాదు తర్వాత గంతు అన్యత్ విభిన్న దేశంచం అది ఇప్పుడు గంత అంటే వెళ్ళివాడు అండి గంత అంటే లేని అనుకునే అలా గంత అంటే గచ్చతీతి గంత వెళ్ళేవాడు గంత ఇప్పుడు మోక్షం ఎక్కడో పైన ఉందనుకోండి ఆ మోక్షాన్ని మీరు పొందాలనుకుంటున్నారనుకోండి భక్తుడు సో ఈ భక్తుడు గంత గంతవ్యం మోక్షం ఇప్పుడు గంతవ్యము అంటే చేరుకోవాలి తగ్గది ప్రయాణం చేసి పొందదగ్గది గంతవ్యము వీడి గంత సాధారణంగా గంతకి గంతవ్యానికి సంబంధం ఎలా ఉంటుంది గంత ఏ దేశంలో ఉన్నాడో అంతకంటే భిన్నమైన దేశంలో గంతవ్యం ఉంటుంది విభిన్న దేశంలో ఉంటుంది విభిన్న దేశంలో ఉంటుంది విభిన్నంగా కూడా ఉంటుంది అన్యత్ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ ది గంత అండ్ ఆల్సో ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఏ డిఫరెంట్ స్పేస్ డిఫరెంట్ ఏరియా ఆఫ్ ది స్పేస్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ది స్పేస్ అది గంతవ్యం వీడు గంత ఇది గంతకి గంతవ్యానికి ఉండేటువంటి సంబంధం మోక్షంలో ఈ సంబంధం లేదు అదే అంటారు నహీనైవా వ్యతిరిక్త గమ్యతే సపోజ్ ఒకటి అది మీకంటే భిన్నంగా లేదు మీరు దాన్ని ప్రయాణం చేసి చేరుకోవాలా మీరు ప్రయాణం చేసే చేరుకోర్లేదు సపోజ్ మీ మనస్సులో మీ స్వరూపం గురించి ఒక అభిప్రాయం ఉంది మీ గురించి ఏదో సమ్ ఐడియా ఈజ్ దే సంథింగ్ యూ నో సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ నవ్ టు రీచ్ దట్ స్టేట్ హౌ మచ్ జర్నీ యూ హ్యావ్ టు డూ సపోజ్ ఐ టేక్ మై సెల్ఫ్ యాజ్ ఎ ప్రొఫెసర్ నవ్ ఐ అండర్స్టాండ్ దట్ ఐఎమ్ ఎ ప్రొఫెసర్ నవ్ టు బికమ్ ప్రొఫెసర్ వాట్ జర్నీ ఐ హ్యావ్ టు డూ వాట్ ఎఫర్ట్ ఐ హ ఎందుకంటే నేను ఏది పొందాలో అది నాకంటే భిన్నంగా లేనప్పుడు దాన్ని నేను వెళ్ళి ప్రయాణం చేసి సంపాదించేది ఏం లేదు కాబట్టి బ్రహ్మన్నది నా యొక్క అంతరతమైన స్వరూపమై ఉన్నది మై ఇన్నర్మోస్ట్ నేచర్ అయి ఉన్నది నేను దాన్ని తెలుసుకోవడం తప్ప ప్రయాణం చేసి పొందేది ఏమీ లేదు నాప్యో మోక్ష తర్వాత తదనన్యవ్రసిద్ధి తృష్ట్వావిశత్ క్షేత్రా మాం విద్దిశ్రుతి స్మృతిశతేభ్యో తదనన్యవ్రసిద్ధి చూడండి ఆ పదప్రయోగం బ్రహ్మసూత్రాల్లో ఉంది అలాగే తదనన్యత్వాధికరణము అని ఒక అధికరణం ఒకటి ఉంది బ్రహ్మసూత్రాలు తదనన్యత్వం తదనన్యత్వ తదనన్యత్వం ఆరంభణ శబ్దాదిభ్య అని సూత్రం సో తతంటే బ్రహ్మ యూఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ దాట్ యు ఆర్ దట్ అని ఎందుకు చెప్పకూడదు యూఆర్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ ని చెప్పాలి బికాస్ యూ టేక్ యువర్ సెల్ఫ్ టు బి డిఫరెంట్ ఫ్రమ్ దాట్ దానికంటే భిన్నంగా నేనున్నానని నువ్వు అనుకుంటున్నావు కాబట్టి అయినా నువ్వు దానికంటే భిన్నంగా లేవు అని చెప్తా సో తదనన్యత్వం కాబట్టి నీవు నిన్ను నీవు ఒక వ్యక్తి అని అది తప్పు ఎందుకంటే రెండు కారణాలు చేత తప్పు ఇరవై కారణాలు చేత తప్పు కానీ రెండు కారణాలు చెప్తావు ఒకటి ఏ వ్యక్తి ఏ వ్యక్తి నేన నువ్వు అనుకుంటున్నావో ఆ వ్యక్తి నీకు తెలుస్తూ లేదా తెలుస్తూనే ఉన్నాడు మరి అటువంటిప్పుడు ఆ వ్యక్తి యొక్క విగ్నెస్వి నువ్వు అవుతావు కానీ ఆ వ్యక్తి నువ్వు వెళ్ళవుతావు ఇప్పుడు ఐమ్ రామారావు ఓకే నేను రామారావు అని రామారావు నీకు తెలుసా ఏ రామారావు నేను ఆ రామారావు నీకు తెలుసా తెలియదా తెలుసు దెన్ యూ ఆర్ నాట్ దట్ రామారావు pratyekadatte <laughs> endukante what is known to you cannot be you how how you it can be you This is the fundamental rule asal deenni jagartha ga artham chesuko you are the druk you are not drishyam ramarao is known to me and i am that ramarao oh come on you are wrong it cannot be that way సేమ్ వే దిస్ ఈజ్ వన్ రీజన్ ది ది పర్సన్ అంటే మీరు జాగ్రత్తగా ఆలోచించాలి ది పర్సన్ దట్ యు టేక్ యువర్ సెల్ఫ్ టు బీ ఈజ్ నాట్ ది రియల్ సబ్జెక్ట్ ఇట్ ఈస్ పెరేడింగ్ యాజ్ ఎ సబ్జెక్ట్ ఇట్ ఈస్ ట్రూలీ అన్ ఆబ్జెక్ట్ అండ్ హెన్స్ ఇట్ ఈస్ నాట్ యూ తర్వాత దీనికి నేను ప్రాక్టికల్గా మీకు దృష్టాంతం చెప్పంటే ఇది సో కాల్డ్ పెర్సన్ విచ్ యూ టేక్ విచ్ యూ ఇమాజిన్ యువర్ సెల్ఫ్ టు బీ ఈజ్ అన్రియల్ బికాజ్ నిన్న ఆ పెర్సన్ లేడు నిన్న ఇంకో పెర్సన్ ఉన్నాడు ఇవాళ ఇంకో పెర్సన్ ఉన్నాడు నిన్న నువ్వు ఏ పెర్సన్ నువ్వు అనుకున్నావో ఈవేళ ఆ పెర్సన్ లేడు ఒక అరగంట పోయిన తర్వాత వస్తే ఇప్పుడు నువ్వు అనుకుంటున్న పెర్సన్ పోయి ఇంకో పెర్సన్ వస్తుంది ఈ మనుషులు ఎలా ఉంటారంటే చాలా ఉల్లాసంగా ఉంటారు అన్ని ఎవ్రీథింగ్ ఈజ్ కంఫర్టబుల్ చాలా ఉల్లాసంగా ఉంటారు i tell you it it is like a child a child enters chinna pilla enters undante edo chocolate edo lollipop edo antaru adhi notlo pettukoni allahullaagaa untundi it thinks that it is pornam mana jeevithalu kuda allati evanta it only takes a small event to disrupt the whole thing. అప్పుడు మీరు ఏ వ్యక్తిత్వం ఉందో అదంతా కొలాప్స్ అయింది నేను ఒక ఆయన్ని కలిసాను ఆయన అన్నారు రిటైర్ అయిపోయాను స్వామీజీ ఇప్పుడు పెన్షన్ కూడా వచ్చేస్తాను మా అబ్బాయిలు ఇద్దరు ఒకటి కాలిఫోర్నియాలోనూ ఒకటి టెక్సస్లోనూ ఉన్నాడు అమ్మాయిలు ఇద్దరు అయిపోయారు ఇప్పుడు ఇప్పుడు ఆ కంఫర్టబుల్ అంటే నేను నాదైన పోనీ జపం అది చేయండి జపం కూడా ఏం చేసుకోవాలండి వాట్ ఫర్ ఐ నీడ్ ఐ డోంట్ నీడ్ ఈవెన్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ డిజైర్ ఆల్సో ఐఎమ్ వెరీ కంఫర్టబుల్ గుడ్ అలాగ డిజైర్లెస్ ఎస్టేట్ వచ్చేస్తే జపం అక్కర్లది ఏమవుతుంది అది రియల్లీ గుడ్ ఉంది శుభం పోయాలి చాలా సంతోషం ఐ మెట్ ది సేమ్ జక్ట్ మెన్ ఆఫ్టర్ త్రీ మంత్స్ అండ్ మెస్ హీఈ్ ఇన్ సచ్ బిగ్ ట్రబుల్ ఐ టెల్ యూ హీ సచ్ ఎ బిగ్ ట్రబుల్ ఈ కంప్యూటర్ క్రాష్ లో ఒకడుకు ఉద్యోగం పోయింది ఆ కొడుకు బాగానే ఉన్నాడు ఎందుకంటే కొంత సేవ్ చేసుకున్నాడు ఇంకో ఉద్యోగం వస్తుందనే ధైర్యం అవతనకుండే అది ఏం సమస్య కాదు అతను హీ విల్ మేక్ ఇట్ వాళ్ళకి తెలుసు ఈ కంప్యూటర్ వాళ్ళకి నో ఇట్ దే ఆర్ ఎక్స్పర్ట్ దిస్ మ్యాన్ ఈస్ వరీ అండ్ దిస్ టైమ్ రెక్ అంటారు చూడండి షిప్ షిప్ రెక్ కాదు అప్పుడు నేను మనసులో అనుకున్నా అబ్బాబా ఈ వ్యక్తిత్వం అనేది ఎంత అనిత్యం ఇది ఒక అనిత్యమైన దాన్ని ఒక క్లౌడ్ని పట్టుకుని ఇది నేను అని అనుకోవడం ఇంకా చేరితే ఇదే మీరు విమానంలో వెళ్తున్నారు నేను ఒకప్పుడు నాకు ఊహ వచ్చేది మీరు విమానంలో వెళ్తున్నారనుకోండి బయట క్లౌడ్ కనపడుతుంది నాకు ఊహ ఒక పిచ్చి ఊహ సపోజ్ ఈ కిటికీ తెరుచుకుని తెరుచుకుని దాని అందరం తెరుచుకుని నేను ఆ క్లౌడ్లోకి దూకితే ఏమిటవుతుంది నేను ఊహ ఏమవుతుంది అక్కడ ఏమేమవుతుంది దర్ ఇస్ నథింగ్ దాట్ యూ విల్ గో డౌన్ దట్ వాంట్ హోల్డ్ యూ ఇట్ విల్ జస్ట్ గివ్ వే ఈ వ్యక్తిత్వం అలా దాన్ని పట్టుకుని వ్రేలాడడం అంత పొరపాటుదే కాదు మరో ఇదంతా నేను ఎందుకు చెప్పాను అది యు ఆర్ నాట్ దట్ పర్సన్ దెన్ వాట్ యామ్ ఐ దట్ ఈస్ ది గ్రేటెస్ట్ క్వశ్చన్ ఆఫ్ ఆల్ సైకాలజీ అండ్ ఆల్ ఫిలాసఫీ వాట్ యామ్ ఐ వై దిట్ యు డోంట్ హ్యావ్ ఎన్ ఆన్సర్ ఫర్ ఇట్ డోంట్ ట్రై టు ఆన్సర్ ఇట్ శాస్త్రం ఏం చెప్తుందో తెలుసుకో సబ్జెక్ట్ టు వెరిఫికేషన్ యాక్సెప్ట్ ది శాస్త్రం చేతనైతే వెరిఫై చే అంతేకాదు తదనన్యత్వం నీవు దానికంటే భిన్నంగా ఏమని చెప్తా తదనన్యత్వ ప్రసిద్ధి అని కుండ బొదల కొట్టి చెప్తోంది శాస్త్రం ఘంటాపథంగా చెప్తోంది ప్రసిద్ధి అలా మాకు ఎక్కడా కనపడలేదండి అంటారు నీకు కనపడలేదు ఎక్కడైనా శాస్త్రంలో నువ్వు వైదికుడు ఆ వైదికుడినండి కేవలం వేదమే కాదు స్మృతి గ్రంథాలన్నీ కూడా నేను బాగా కంఠస్థం చేశాను అయితే నీకు ఎక్కడా కనపడనే లేదా ఊరు వెరివాడా నువ్వు ఇంకేమి శాస్త్రం చదివేవురా యు ఓన్లీ జస్ట్ బైహార్టెడ్ ది శాస్త్రం యూ హవ్ నాట్ అండర్స్టూడ్ ఐనీ హిట్ చూడు తత్ సృష్వా తదేవా అనుప్రావిషత్ ఎప్పుడైనా విన్నావాట పరమేశ్వరుడు ఈ దేహాన్ని నిర్మించి ఈ దేహంలో ప్రవేశించినాడు అని ఇప్పుడు దేహంలో ఎవరు ఉన్నారంటారు పరమేశ్వరుడు ఉన్నాడా నువ్వు ఉన్నావా పరమేశ్వరుడే ఉన్నాడు మరి నేను ఎక్కడి నుంచి వచ్చింది ఇగ్నరెన్స్ వల్ల వచ్చింది ఇప్పుడు ఆ గదిలో ఆయన ప్రవేశించారు ఆ గదిలో ఎవరు ఉన్నారు ఆయన ఉన్నారు కానీ నువ్వేమనుకున్నావు ఆయన లేడు మరొకడెవడో ఉన్నాడు ఆయన ప్రవేశిస్తే మరొకడెవడో ఎందుకుంటాడు కాబట్టి పరమేశ్వరుడు దీంట్లో ప్రవేశించాడు ఈ దేహంలో ది ది ఇన్సిటీ ఆఫ్ కాన్షియస్నెస్ ఆర్ అవేర్నెస్ ఆర్ ది ఇన్ఫినిట్ ఈస్ రిఫ్లెక్టింగ్ హియర్ సూర్యుడు బిందువులో ప్రతిఫలిస్తున్నాడు ఆ బిందువులో ఉండే ప్రకాశం అది సూర్యుడు కంటే భిన్నమని అనుకుంటే అంతకంటే పొరపాటు చేయడం లేదు అది సూర్యుడు కంటే భిన్నంగా ఎన్నడూ ఉండదు ఇట్ కెన్ నెవర్ ఎగ్జిస్ట్ అవుట్ సైడ్ దిస్ ఆ అదేవిధంగా ఈ దేహంలో ఉన్నటువంటి ప్రాణశక్తి విజ్ఞానము విజ్ఞానాత్మకత ఇది విజ్ఞానమంతా కూడా ఇట్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ ది ఇన్ఫినిట్ ఇన్ఫినిట్ ఫోకస్ ఇన్ దిస్ స్మాల్ బబుల్ యు ఆర్ నాట్ ది బబుల్ యు ఆర్ నాట్ ది యూఆర్ దట్ ఇన్ఫినిట్ ఎందుకంటే దట్ ఇ లోన్ ఇట్ దట్ ఈస్ ది ఓన్లీ ద్రష్ట స్థుతి ఇంకో చాలా బృహదార్మితంలో చాలా బాగా చెప్పారు నాణ్యోతో స్థితి ద్రష్ట నాణ్యోతోస్థి విజ్ఞాత నీవు కంటితో చూస్తుంటే అదిగో అక్కడ ప్రవేశించిందే కంటితో చూస్తోంది ఆ ప్రవేశించింది బ్రహ్మ అదే కంటితో చూస్తోంది ఇంకా దానికంటే భిన్నంగా ఇంకో ద్రష్ట లేదు అదే చెవితో వింటోంది అదే మనస్సుతో ఆలోచిస్తోంది మై గుడ్నెస్ దెన్ వాట్ ఆర్ మై యూ ఆర్ నాట్ ది పర్సన్ హూమ్ యూ టేక్ టు బీ యువార్థ బ్రహ్మ అని సో తత్సా తదేవా అనుప్రావిశత్ ఆ అనుప్రవేశ శృతి అంటారు దాని చేత కూడా మనకి స్పష్టంగా జీవత్వం అనేది కల్పితమే కానీ ఉన్నది బ్రహ్మయే అని స్పష్టమైంది తర్వాత ఇంకా అది శృతి శృతి అయిన తర్వాత స్మృతి క్షేత్రజ్ఞంచాపి మనం విద్య శ్రీకృష్ణుడు ఎంత స్పష్టంగా చెప్పాడు ఇది క్షేత్రము ఇది ఫీల్డ్ అండ్ ద నోవర్ ఆఫ్ ది ఫీల్డ్ ఎందుకంటే చూడండి ఫీల్డ్లో మీకు ఫంక్షన్ ఉంటుంది ఎఫెక్ట్ ఉంటుంది ఇలా ఇది ఫీల్డ్ ఆఫ్ కాన్షియస్నెస్ ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఏముంటుంది మ్యాగ్నెటిక్ పవర్ ఉంటుంది అక్కడ కనుక మీరు ఒక ఇనొప్ప రజను పెడితే అది ఆకర్షింపబడిపోతుంది అంతే అది కనుక సౌత్ పోల్ పెట్టారంటే వికర్షితం అయిపోతుంది నార్త్ పోల్ పెడితే ఆకర్షింపబడుతుంది సో ద ఫీల్డ్ ఈజ్ ఇది ఆవేశం ఉంటుంది ఆ పవర్ యొక్క ఆవేశం ఉంటుంది ఆవేశం అంటే పొజెసింగ్ సో అలాగే ఇట్ ఈస్ ది ఫీల్డ్ ఫీల్డ్ ఆఫ్ వాట్ ఫీల్డ్ ఆఫ్ కాన్షియస్నెస్ అంచేతనే ఈ కాన్షియస్నెస్ అనే ఫీల్డ్లో కన్ను అలా తెరవగానే రూప జ్ఞానం కలిగిపోతుంది చెవి అలాగా తెరిచి ఉండగానే తెర చెవికి తెరవడం అంటే ఇలాగేమీ తలుపు తీర్చినట్టు ఉండదు నిద్రలోంచి మీరు లేచారంటే చెవి తెరుచుకున్నట్టే అంతే బస్ శబ్దజ్ఞానం కలిగిపోతూ ఉంటుంది మనస్సు మీ పర్మిషన్ ప్రకారం వస్తాయి ఆలోచనలో మనసులో ఉండే వాసనల ప్రకారం అన్నీ ఆలోచనలు వచ్చేస్తున్నాం ఫీల్డ్ ఇట్ ఈస్ ఫీల్డ్ ఆఫ్ థాట్ ఫీల్డ్ ఆఫ్ కాన్షియస్నెస్ తర్వాత వట్ ఆర్ యూ యూ ఆర్ ది నోవర్ ఆఫ్ దట్ ఫీల్డ్ కన్ను చూసినప్పుడు కన్ను వెనకాల నుండి ఎవరు నేను చెవి వెనకాల నుండి ఎవరు నేను చెవి వింటూ కానీ చెవి ద్వారా వినేది నేను సో చెవి ఆ కన్ను they are the functions chevi ante idi kadandi chevi ante vinikidi kannu ante choopu they are the functions of the field under you are the knower of the field through its functions upuru field can be known only through functions idi magnet and magnetic field undandi edi choopinchandi ante nene kattito kosam choopinchale magnetic field ne మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చూపించండి అంటే అక్కడ ఒక ఒక వెనప సూర్యుముక్క పెడితే ఆ సూర్యముక్క ఫంక్షన్ చేసి దాన్ని బట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని మీకు ఉన్నట్టుగా మీరు వర్కౌట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఇక్కడ ఫీల్డ్ ఆఫ్ కాన్షియస్నెస్ చూపించండి మీరు అంటే నేను చూపిస్తాను నువ్వు కన్ను తెరు తెరిచాను ఏమైంది ఎదుర్కొన్న టేబుల్ కనపడింది దట్ ఈజ్ ది ఫీల్డ్ ఆఫ్ కాన్షియస్నెస్ అండ్ వాట్ వాట్ ఈజ్ యువర్ రిలేషన్షిప్ విత్ దట్ ఫీల్డ్ యూఆర్ ది నోవర్ ఆఫ్ దట్ ఫీల్డ్ కన్ను చూసినప్పుడల్లా ఆ రూపజ్ఞానాన్ని తెలుసుకునేది నీవు చెవి విన్నప్పుడల్లా శబ్దజ్ఞానాన్ని పొందేది నీవు యు ఆర్ ది నోవర్ ఎటర్నల్ నోవర్ యూ యూస్ దెమ్ అండ్ యూ లీవ్ దెమ్ ఏ లో యు ఆర్ ది క్షేత్రజ్ఞ ఓకే ఫెయిర్ ఇన్ఫ్ దిస్ ఈస్ ది ఫీల్డ్ అండ్ ఐఎమ్ ది క్షేత్రజ్ఞ దెన్ యు వాట్ ఆర్ యు శ్రీకృష్ణి క్షేత్రజ్ఞ క్షేత్రజ్ఞంచాపిధి చాపి అంటే చాపి అంటే ఏదో అనుకున్నారు అండనర్థం చాపి ఈ చాపి ఏమిట్రా సో ఆ క్షత్రజ్ఞుణ్ణి నేనే అంటే అంటే ఈ కంట్లో ఉండి చూసేది ఎవరు నేను శ్రీకృష్ణుడు అంటున్నాడు ఉపదేశం చేస్తున్నాడు దేవకీనందు శ్రీకృష్ణుడు అని కాదు అక్కడ శాస్త్రదృష్టి యాత్ర ఉపదేశ వామదేవద్ ఇంతకుముందు సారి మీకు మనమో దృష్టితో చెప్తున్నాడు ఆయన దృష్టితో కాబట్టి కంట్లో ఉండి చూసేది ఎవరు ఈశ్వరు చెలో ఉండి వినేది బ్రహ్మ మనస్సులో ఉండి మననం చేసేది బ్రహ్మ బట్ నేను యు ఆర్ ఇంపోజిషన్ ఆన్ దట్ బ్రహ్మ క్షేత్రజ్ఞాపి మాం విద్య ఎప్పుడైనా విన్నారా లేదా ఇదే దేర్ ఇట్ ఈస్ ప్రసిద్ధి వెల్ నోన్ థింగ్ అని అంటారు ఆయన మాది శృతి స్మృతి హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ వేద మంత్రాలు స్మృతి గ్రంథాలు ఇదే ఇదే సత్యాన్ని బోధిస్తున్నాయి అయినా దీనికి విరుద్ధంగా ఒకడు పోతున్నాడు దానికి కారణం ఏంటంటే వాడి బుద్ధి ఎందు శని ఉన్నాడు అని అర్థం శని అంటే అది మొన్న నేను ఓ డైలాగు విన్నాను హిందీ డైలాగు పండిత్జీ తోడ పంచాంగతో దేఖియే అని అంటారు వీళ్ళు ముగ్గురు నవ్వులో పండిత్జీ ఆయన పాన నవ్వుతూ ఉంటారు పంచాంగం చేస్తాం పంచాంగం చేసి మంగళ హైనా శుకర శుక్ర కాదు శుక్ర శుకర ఇజ శుక్రుకర చుక్ మనమూర్తి కుజ కు అంగారంగారక బా పద యంగార మళ్ళ బు దృష్టి కహ చెప్తే పండిజీ ఓ బురీ దృష్టితోధార్ అర్థమైంది దీంట్లో ఈ డైలాగ్ లో ఏ పార్టీ అయినా నాకేమీ అర్థం కాలేదు నా సమస్య మేము చెప్తున్నాం మీకేమైనా అర్థమైందేమో భగవాన్ మే గా ఏమీ అర్థం కాలేదు నాకు ఎవరుతోందంటే సమ్ లేబరింగ్ ఇస్ గోయింగ్ అని అనిపించింది So, So what what do you mean by all this? Mangal shukkar, hai, what is all this, this, mangal, hai, is dvaitamu మంగళ షుకర్ చట్రహేజ్ జీవత్వం adi, సో ఈ ద్వైతము అనేటువంటి శని అది నిజమైన శని అది ఇవన్నీ మంగళు శుక్కర్ ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ సెకండరీ ఇగ్నోరీ రియాలిటీ ప్రాబిల్ ఐఎమ్ నాట్ షోర్ బట్ వాస్ నాకు తెలుసున్న శని ఒకటి ఉంది అదేమిటంటే ద్వైతము అనే శని బుద్ధిలో ప్రవేశిస్తే వాడికి వందలాది స్మృతులు శృతులు అన్యథా భాషిస్తాయి వాళ్ళకి వాడికి అన్యథా భాషిస్తాయి వాడికి సత్యాన్ని తెలుసుకోలేదు ఎనీవే తర్వాత గత్యైశ్వర్యాది శ్రుతి విరోధ ఇది చేరపక్షి మళ్ళీ డౌట్ హీ హీ డజన్ లీవ్ ఇట్ హీ హాజ్ ఐ ప్రాబ్లమ్ ఇన్ హ్యాండ్లింగ్ దిస్ విరామ్ సో హి సేస్ అభిపేర్ నువ్వు చెప్పేది అభయస్ అక్రమంగా లేదయ్యో నువ్వు అసలు జీవుడే లేదని కొట్టిపారేస్తున్నావు జీవత్వమే లేదని జీవుడు లేడని కాదండో జీవుడు లేడనకూడదు జీవుడు లేకపోతే ఇంకేముంది శాస్త్రం ఎవడి కోసం జీవత్వము కల్పితం ది స్టేటస్ ఆఫ్ బీయింగ్ ఎ పర్సన్ ఈజ్ రాంగ్ ఈజ్ ఈజ్ ఇమాజినరీ ఈజ్ ఇమాజిన్డ్ ఆల్ స్టేటస్ ఆర్ ఇజిన్ యూ డూ నో దాట్ ఇట్స్ ఎన్ ఇమాజినరీ స్టేటస్ ఎనీ స్టేటస్ ఈజ్ ఇమాజినేషన్ యూ జస్ట్ డ్రాప్ ఆల్ స్టేటెస్ వాట్ రిమైన్స్ ఈజ్ ఆత్మ స్టేటస్ అమానిత్వం అదంతిత్వం స్టేటస్ పట్టు కూర్చున్న వాళ్ళు అడిగేందు ఆత్మ యూ హెవ్ టు జస్ట్ నిగేట్ నిన్న మొన్న చెప్పినట్టు ఉన్నాను ఈ point. Anyway, so, గత్యైశ్వర్యాది శృతి విరోధ బానే ముందు నువ్వు స్మృతి శృతి శతేభ్య అని అన్నావు కానీ అసలు జీవుడే లేడు మోక్షం అనేది నిత్య సిద్ధము అని నువ్వు అన్నట్లయితే గతిశ్రుతులు ఇంతకుముందు చెప్పాడు ఈ గతిశ్రుతుడు వీడు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాడు మరి ఈ వెళ్ళడాలు ఇవన్నీ ఎవడు చేస్తాడు జీవుడే కల్పితం అంటే గతిశ్రుతులు మరి విరోధం కావట్లేదా తర్వాత ఐశ్వర్యశ్రుతులు ఈ పుణ్యం చేసుకుంటే ఈ మహాఫలం నీకు వస్తుంది ఐశ్వర్యము అంటే సమ్ గ్రేట్ స్టేటస్ ఈశ్వర భావం స్వర్గంలో ఓ ఇలా నువ్వు అధిపతి అయిపోతావు అది ఈశ్వర భావం సో ఇలాంటి ఐశ్వర్య శృతులు ఉన్నాయి అక్కడ డ్యాన్స్లో ఇవి ఉంటాయి క్యాబరే డ్యాన్స్లో ఏదో ఉంటుంది చక్కగా నువ్వు ఎంజాయ్ చేయొచ్చు అని శృతి చెప్తూ ఉంటుంది శృతితో స్మృతితో ఏదో ఒకటి చెప్తుంది అలాంటిది అక్కడ కారులో అవి ఉంటాయి స్త్రీ బిరువా అక్కడ ఇక్కడ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే కాళ్ళు పడిపోయి నడవాలి అక్కడంటే అక్కడ యానంలో యానం అంటే కార్లో సెలస్టియల్ కార్స్ ఆ సెలస్టియల్ కార్లో అలా కూర్చుని మీరు ఇటుకేసి చూస్తే ఇటు పరిగెత్తేస్తుంది అలాంటి యానాలు ఉంటాయి ఇవన్నీ ఐశ్వర్యం ఇవన్నీ ఫలాలన్నీ చెప్తోంది శృతి మరి నువ్వు చెప్పిందేమో నువ్వు అన్నింటికీ నెగేట్ చేసి పారేసావు మోక్షం ఇప్పుడే ఉందన్నావు బ్రహ్మనే నేనన్నావు ఈ గతిశ్రుతులు ఈ ఐశ్వర్య శ్రుతులు ఇవన్నీ కూడా ఫెయిల్ అయిపోవట్లేదా వినోదం రావట్లేదా ఇది చేతి అది సంగ్రహమైన అది అది యథార్థమైన చేత్ కాదు అది దానికి వివరణ వస్తుంది పూర్వక్ష వివరణే అన్నామ్రాప్యో మోక్షతిశ్రుతీనా స ఏకథా సది పితృకకామ స్త్రీభిర్వాయనైర్వా ఇదిశ్రుతీనా క్యా ఇది సరైన చేతి ఆ చిన్న చేతికి ఇది వివరణ నా అథాపి సప్రాప్యో మోక్ష మరీ జబర్దస్తిగా చెప్పేస్తున్నావే మోక్షము ప్రాప్యము కాదంటావు ఆల్రెడీ సిద్ధంగానే ఉంది మోక్షం అంటావు ఆల్రెడీ మోక్షం సిద్ధంగా ఉంటే ఈ వాక్యాలకి ఏంగతి స ఏ కథ అనో వాక్యం ఒకటి ఉంది అదే స ఏ కథా భవతి త్రిధా భవతి అని ఇలాగంటి వాక్యం ఒకటి ఉంది అంటే ఈ జ్ఞా ఈ భక్తుడు ఈ కర్మ ఈ కర్మ కర్మ అంటే భక్తుడు కదా ఈ కర్మ భక్తుడు వాడు స్వర్గలోకానికి వెళ్తాడు స్వర్గలోకానికి వెళ్తే అక్కడ రంభ డ్యాన్స్ చేస్తూ స ఏ భవతి వెంటనే వీడు ఆ రంభ చేపట్టుకుని డ్యాన్స్ చేస్తూ ఈ లోపల పక్కన ఊర్వశి డ్యాన్స్ చేయటం ప్రారంభిస్తే సద్విధమ్స్ టు అండ్ ఈ డ్యాన్సింగ్ విత్ రంభాన్స్ విత్ ఓర్ ఇన్ దిన్ వై తిలో హెస్ కమ్ త్రిధి హమ్స్ త్రీ అండ్ డ్యాన్స్ ఇస్ విత్ మై గుడ్నెస్ వాట్ ఈస్ దిస్ దిస్ ఈస్ దిగిక్ పవర్ విచ్ హీ గెట్స్ ఐ వాంట్ ఇట్ యాన్ గెట్ ఇట్ హౌ డూ దిస్ కమ్ ఐశ్వర్య నువ్వు జీవిత్వమే కల్పితూ ఉంటావు మరి ఆ శుద్ధికి ఏమిటి గది అది ప్రశ్న ఇది ఎలా ఉందంటే ఇప్పుడు నేను ఎస్ఎల్సీ ప్యాస్ అయిపోయి వెళ్ళిపోయాను అనుకోండి మా స్కూల్ కబడ్డీ టీంకి మేము మనిషి లేకుండా పోతాడు నేను ప్యాస్ అవనని చెప్పేసి ఒక అతను అలా ఉండిపోయాడు నిజంగా మా స్కూల్ కబడ్డీ టీం ఏమైపోతుంది నెక్స్ట్ ఇయర్ మాకు ఫ్రెండ్ ఉండేవాడు నేను మామూలుగా ఫోర్త్ ఫారంలో ఉన్నప్పుడు అతను ఎస్ఎల్సీలో ఉండేవాడు సరే గ్రిగ్ పోటీల్లో హీ గేమ్ హీఈస్ ది మెయిన్ ప్లేయర్ అతను మొత్తం ఆటనే రివర్స్ చేసి పారేసేవాడు భీముల్ డాక కబడ్డీ ఆట సరే పోటీ వచ్చినప్పుడు అతను హీఈస్ దేర్ నెక్స్ట్ స్కూల్కి మా స్కూల్కి పోటీ వస్తే అతను నెగ్గేశాడు మేమందరం ఫోర్త్ భారం మేమందరం వీఆర్ ది వర్ దే కాల్ దేస్ నేమ్ ఫర్ ఇట్ చీర్ లీడర్స్ వీఆర్ ది చీర్ లీడర్స్ ఓ బ్రహ్మాల దగ్గర తగోట్లు కొట్టేసి వీళ్ళు వీళ్ళు డూ వేళ్ళు నువ్వు వెళ్ళి మేము ప్రోత్సాహం చేసేవాళ్ళం నేను ఫోర్త్ వారం వేసే ఫిఫ్త్ వారంలోకి వస్తే హీ స్టిల్ దేర్ కంటిన్యూస్ నేను ఆశీర్వేదితలు మరి ఎస్ఎల్సీ చదివాడు కదా అలా స్టీల్ పాస్ కాలేదు మరి మళ్ళీ చేరేడా అంటే స్కూల్ వాళ్ళు ఫీజు కట్టక్కర్లేదు అని పర్మిషన్ ఇచ్చేసారు పర్ ది కబడ్డీ టీమ్స్ హీ కమ్స్ అమ్మాయి ఎంత ఎందుకంటే మళ్ళీ మన టీంకి మన మనిషి ఉంటాను నేను ఫిఫ్త్ వారం వేసే ఎస్ఎల్సీకి వచ్చాను హీ స్టిల్ దేర్ హీజ్ నౌ మై క్లాస్మేట్ తర్వాత క్లాస్మేట్ కూడా ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హిజ్ బీయింగ్ హిజ్ ఫ్రెండ్ ఎందుకంటే ఫస్ట్ డేనే అతని దగ్గరికి వెళ్ళి హలో అవార్జీవాన్ని పలకరించి అతనితో స్నేహం చేసుకునే నా నోట్స్లన్నీ అతనికి ఇచ్చి నేను మళ్ళీ స్నేహం కొంత చేశాను హీ హీ వాజ్ హ్యాపీ టు బికమ్ మై ఫ్రెండ్ అయిపోయింది ఐ వాజ్ వెరీ ప్రౌడ్ హీస్ మై ఫ్రెండ్ ఈ లోపల కబడ్డీ టీంలో మళ్ళీ నేను ఎస్ఎల్సీ పాస్ అయ్యి పీయూసీకి వెళ్ళా హీ స్టిల్ కంటిన్యూస్ ఉంది హై స్కూల్ నేను ఓసారి ఉండవట్లేదు అక్కడిగాని ఇంకా అక్కడే ఉండిపోయేట నేను మానేస్తే కబడ్డీ టీం ఏమైపోతుంది అని చెప్పాడు సో వీడుగాడ అలాంటి పడుతుంది స భవతి త్రిధా భవతి ఉంది కదా ఈ గతిష్ఠితులు నువ్వేమో బ్రహ్మ చెప్పేసి పూర్ణ బ్రహ్మ ఓడర్లెస్ కలర్లెస్ అన్నీ అలా చేసి పెడతావు వీటికి విరోధం రాదా అని దిస్ ఈజ్ హిజ్ ప్రాబ్లం రైతం యొక్క ప్రాబ్లం అలా ఉంటుంది సయది పితృలోక కామహ వాడు ఉన్నాడు పితృలోక కాముడు పితృలోక కాముడు అంటే కొంతమందికి ఈ పితృలోకములందు శ్రద్ధ ఉంటుంది దే వాంట్ టు మీట్ దర్ యాన్సెస్టర్స్ ఇదో పిచ్చి దిస్ ఈజ్ ఇది ఒక అటాచ్మెంట్ అటాచ్మెంట్లో అనేక రకాలు సో లైలా మజ్జునో లైలా వెళ్ళిపోయింది ఇంకా మజ్జునో తర్వాత వెళ్తాడు ఏదో సంథింగ్ లైక్ దాట్ సమ్ సిల్లీ అటాచ్మెంట్ దాని మీద ఒక పెద్ద కావ్యం అది బాగానే ఉంటుంది కాలక్షేపానికి కానీ దాంట్లో రియాలిటీ ఏ ఉండదు ఎనీవే సో హీ వాంట్స్ టు మీట్ హిజ్ బిలవెడ్ ఇన్ ది పితృలోక సో హీ పెర్ఫామ్స్ ఏ కర్మార్ ఉపాసన అండ్ రీచెస్ స్త్రీభిర్వా యా యానైర్వా నేను ముందే ఆర్టిసిపేట్ చేసి చెప్పాను అక్కడికి వెళ్తే డ్యాన్స్లు క్యాబరేలోవి ఉంటాయి యానై సెలస్టియల్ కార్స్ ఉంటాయి వాటిల్లో ఇటు అటు వెళ్తూ ఉండొచ్చు ఇత్యాది శృతి నాంచే కోప సత్ కోప అంటే విరోధ ఈ శృతులన్నిటికీ విరోధం వస్తుంది కోపం అంటే కోపమనేం కాదు విరోధం అని అది ఇవన్నీంటికి విరోధం వస్తుంది ఎందుకంటే నువ్వేమో మోక్షం అంటే కూడా నేమో అది ప్రాప్యం కాదంటావు ఎక్కడికి వెళ్ళక్కర్లేదంటావు అన్ని ఇక్కడ అంతా హృదయంలోనే ఉందంటావు ఈ వాక్యాలు ఈ రకమైన ప్రకటనలు ఈ రకమైనవి ఎన్నెన్నో ఉన్నాయి ఒకటే ఉండే శంకర్లు ఊరికే బురపక్షంలో ఇలా చూపించారు మీకు ఎన్ని కర్మలు ఉన్నాయి ప్రతి కర్మకి ఎన్నెన్ని ఫలశ్రుతులు వినపడతాయి నేను ఒకసారి ఋషిపంచమి వ్రతానికి ఎవరో ఇన్వైట్ చేశాను ఇన్వైట్ చేసి మీరు ఏదైనా చెప్పండి అన్నారు వాళ్ళు ఏంటే ప్రేమ నాకు కావలసిన వ్యక్తులు రాత్రి పదింటి దగ్గర నుంచి పదకొండు వందర దాకా నేను భాగవతంలో ఘటన చెప్పాను నేను ఘటన చెప్పడానికి ముందు పురోహితుడు గారు ఋషిపంచమ్రత మహాత్మ్యం చదువుతున్నాను అది వింటే నాకే కొంచెం కళ్ళు పైకి తిరిగాయి ఆ ఇలాంటివి ఇంకొక పని కూడా జత చేసి ఆ వ్రత అలా ఉంటాయి ఆ జీవత్వ భావన గలవాడికి చాలా అట్రాక్టివ్గా ఉంటాయి సో వీడు హీఈస్ కమిటెడ్ టు ఆల్ దోస్ స్టేట్మెంట్ this fellow and therefore based on those statements he asks the question how you can say I am Brahma క్వశ్చన్ హౌ యూ కెన్ సే ఐదు మీరు వేదాంతంలో చక్కగా జాగ్రత్తగా సేవనం చేసి మహాత్ముల చేతిలో తర్ఫీదై ఉన్నారు కాబట్టి యూ కెన్ అప్రిషియేట్ ఇట్ బట్ అసలు vadu పరిజ్ఞానం లేనివాడు అలాగంటే ఫలశ్రుతులు విన్నవాళ్ళు వాళ్ళ యొక్క సైకాలజీ మీకు అర్థం చేసుకుంటే తెలుస్తుంది వాళ్ళ psychology అలాగే ఉంటుంది that is how they they look at it osarana sri ram kalyananku vella a mike lo ayin cheptunaru em an cheptunaru ante ee kalyanam cheskunna vallaki ammayaluku vivaha lalai potayi abbayaluku udyogalu ochustayi monna last year ee kalyanam oka young man cheyinchadu ee rojuna thano germany lo udyogam chestunnadu andaku mundu samasaram oka gatham cheyinchadi ee kalyanam atane ee rojune ee ullone manager ayyadu all these hithens అండ్ దేర్ ఆర్ ఎ థౌజండ్ పీపుల్ వాళ్ళు జాగ్రత్తగా వింటున్నారు నేను కూర్చుని ఉన్నాను అక్కడ నాకేమనిపించిందంటే ఈ రకంగా అలాగ అంత మరీ ఒక్క పిసరు కొంచెం వెనక్కు తగ్గాలేమో అనిపించింది ఇప్పుడు కూడా శ్రీరాముడు మర్యాద పురుషోత్తముడు ధర్మానికి విగ్రహవాన్ ధర్మ రాముడిని అలా తలుచుకోగానే మన హృదయంలో కామ వాసనలు తొలగిపోవాలి అధర్మానికి సంబంధించిన వాసనలు ఏమైనా ఉంటే అవి పక్కకి పోవాలి శ్రీరాముడు సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపుడు ఆయనను మనల్ని హృదయంలో ఆత్మరూపంగా ధ్యానించాలి ఇలా ఇలాగంటే భాష ఇదో రకం భాష అది ఇంకో రకం భాష ఆ భాషకు అలవాటు పట్టి వాడికి నాకు వాళ్ళ అక్కడికి వచ్చిన వాళ్ళు కళ్యాణానికి వచ్చిన వాళ్ళు ఆయన చాలా చప్పట్లు కొట్టి చాలా ఆయన తర్వాత ఆయన చెప్పమని అని అంటారు అసలు నేనేం చెప్పను కూడా నాకు తెలుసు నేను ఎందుకు చెప్తాను నాకు ఐ హ్యావ్ ఐ సే ఇన్ అఫ్ ఐ డోంట్ వాంట్టు సే ని మోర్ సో కళ్యాణం చూసేసి తక్కువ నాకేం సమస్య కాదు బట్ నాకేమనిపిస్తుందంటే పబ్లిక్కి మీరు చెప్పేప్పుడు కూడా ఒకంత యోగ్యమైన పద్ధతిలో చెప్తే వాళ్ళు తప్పకుండా అప్రిషియేట్ చేస్తారని నా అనుభవం అలా ఉంది వాళ్ళకి ఇలాగే చెప్పాలండి అని ఐ డోంట్ అగ్రి అగ్రి విత్ వాళ్ళకి అలాగే చెప్పడం కాదు నువ్వు చెప్పు నువ్వు చెప్పి చూడు కరెక్ట్గా చెప్పి చూ బిల్ అప్రిషియేట్ ఎనీవే సో ఈ శృతులు ఉన్నాయి కదా నువ్వు అసలు బ్రహ్మే సర్వము జీవులు లేడు ఇది లేదు అది లేదంటే ఈ శృతులన్నిటికీ విరోధం రాదా నా కార్య బ్రహ్మ విషయత్వాత్సాం చూడు ఆ శృతులు మోక్షాన్ని గురించి చెప్పట్లేదు సర్వజగత్ కారణం బ్రహ్మ ఆ బ్రహ్మ ఆత్మ దానికి ఆ శృతులకి సంబంధం లేదు ఆ శృతుల యొక్క టాపిక్ వేరు అవి కార్యబ్రహ్మ గురించి చెప్తాను ఈ కార్యబ్రహ్మ అంటే అర్థమంటూ తెలుసినా అండి బ్రహ్మయ బ్రహ్మయే ఆయా ఉపాధులలో ఆయా రూపంగా ప్రకటమైతే దానికి కార్యబ్రహ్మ అని పేరు ఇట్ ఈస్ లైక్ కార్య బంగారములవి కార్య బంగారం అంటే నెక్లెస్ కానీ కంకణం కానీ దుద్దులు కానీ శిరోమణి కానీ ఇవన్నీ చూడమని ఇవన్నీ కూడా కార్య అసలు బంగారం ఏ వీటిల్లో ఏది వీటన్ని ఇన్ని ఇన్నింటిలోనూ ఉంటూ వీటన్నింటికీ అతీతంగా ఉండేటువంటిది కారణం బంగారం వేరే ఉంది అలాగే ఇప్పుడు ఇంద్రుడు ఉన్నాడు ఇంద్రో దేవత ఇప్పుడు ఇంద్రుడు కార్యబ్రహ్మ ఎందుకంటే వ్యాప్యము లిమిటెడ్ ఇన్ ఏరియా బట్ బ్రహ్మన్ని చేపరివే నెక్లెస్ బంగారం చంద్రుడు కార్యబ్రహ్మ బృహస్పతి కార్యబ్రహ్మ గురువు కార్యబ్రహ్మ శాస్త్రం ఇలాగే చెప్తాను ఇప్పుడు మీరు రాహు యొక్క అనుగ్రహం మీకు కావాలి కాబట్టి రాహు యొక్క అనుగ్రహం రాహు గ్రహం అదో అనుకూలంగా ఉందాక చెప్పిన చూడండి తోడ చెడారహ ఏదో సందృష్టి ఏదో సర్గ్గా లేదు సో మీకు అనుగ్రహం కావాలి అంటే మీరు రాహుగ్రహ జపము అవి చేయాలి ఎలా చేయాలో తెలుసిన రాహు కార్యబ్రహ్మాన్ని దర్శిస్తూ చేయాలి దట్ ఈస్ ది కరెక్ట్ వే ఆఫ్ ఉపాసన ఇప్పుడు ఇది ఎలాగంటే నా చేతికి దెబ్బ తగిలింది గాయమైంది చేతికి గాయం అయితే నేను దానికి కట్టుకడతాను ఎలా కడతానో తెలుసిన ఇది నేను నేను అనే చోట నేను ఇది దీనికి విఘాతం కలిగింది ఈ విఘాతం తగ్గడం కోసం నేను కట్టుకడతాను అంతే కదండి అయితే ఇది నేను కాదు ఇది ఒక వ్రేలు అనే దాన్ని కట్టుకడతాను ఇట్ ఈస్ మీ అండ్ వై ఇల్ రెక్టిఫైయింగ్ ఇట్ ఐఆమ్ రెక్టిఫైయింగ్ మై ఇప్పుడు బ్యాండేజ్ వేశాను ఈ బ్యాండేజ్ వ్రేలుకి వేశానా నా కోసం వేసుకున్నానా నా కోసం ఎందుకంటే వ్రేలు ద్వారా ఐ ఆమ్ అప్రోచింగ్ మై సెల్ఫ్ అలాగే మీరు రాహువుని ఆరాధించటం ద్వారా యు ఆర్ వర్షిపింగ్ ది బ్రహ్మన్ యూషుడ్ నో దాట్ ఓన్లండి మాకు తెలిస్తే తెలిసింది తెలియకపోతే తెలియకపోయింది మేము రాహుని ఆరాధిస్తే బ్రహ్మను ఆరాధించినట్టే కదా మాకు ఫలం రాదా అంటే రాదు అవిదిత దేవహ నయనం మునక్తి అని ఓ వడ్డబడ్డ రూల్ ఒకటి ఉంది దార ఎన్నికల్లో వస్తుంది అవిదిత దేవ ఆ దేవుణ్ణి మీకు తెలియకపోతే నైనంభునక్తి మిమ్మల్ని వాడు పాలించడం మీరు తెలుసుకుంటే పాలిస్తారు పాలించటం అంటే రక్షించటం కాబట్టి రాహువు రాహువుని నేను ఆరాధిస్తున్నాను ఈ రాహువు బ్రహ్మయే అని మీరు తెలుసుకుంటే ఆ బ్రహ్మ యొక్క అనుగ్రహం మీకు పూర్ణంగా లభిస్తుంది కాబట్టి ఉపాసన అంతా కూడా బ్రహ్మోపాసన ఇంకా ఇన్ని రకాల ఉపాసన నామరూపాలు వేరుగా ఉన్నా ఉపాస్య దైవం ఒక్కటే మీరు దేవి ఉపాసన చేసినా ఏ ఉపాసన చేసినా ఈ ఉపాస్యములన్నిటికీ కూడా కార్యబ్రహ్మ అని పేరు కాబట్టి మీరు స్వర్గలోకాన్ని పొందేరనుకోండి అది కార్యబ్రహ్మది అక్కడ ఇంద్రుడు దేవతలు అప్సరసలు డాన్సులు ఇవన్నీ కార్యబ్రహ్మే సర్వం కార్యబ్రహ్మే ఈ పైన చెప్పిన వాక్యాలు ఆ కార్యబ్రహ్మకి సంబంధించినవి కార్యం మిథ్య బ్రహ్మ సత్యం మేము చెప్తున్న మోక్షము ఈ ఏరియాలోది కాదు ఇది ఇట్ ఈస్ సంథింగ్ బియాండ్ దాట్ కాబట్టి ఆ వాక్యాలను తీసుకొచ్చి మోక్షం దగ్గర నువ్వు పూర్వపక్షంగా చూపించటము తగ్గదు కార్యబ్రహ్మ విషయత్వాత తాసాం అయినా ఆ టాపిక్ వేరు తాసాం కార్యబ్రహ్మ విషయత్వాత అవి కార్యబ్రహ్మకి సంబంధించిన వాక్యాలవే అవి తీసుకొచ్చి మోక్షం దగ్గర పెడతావేటి అంచేతనే కార్యబ్రహ్మను మీరు పొందారు అనుకోండి చంద్రుడి దగ్గరికి చంద్రలోకానికి వెళ్ళారనుకోండి పుణ్యం చేసుకుని ఆ పుణ్యం ఖర్చుగానే మళ్ళీ వాపస్ భూలోకం భూలోకం కూడా కార్యబ్రహ్మే మానవ మనుష్య జన్మ పొందడం ఇది మాత్రమే తక్కువదా ఇది కార్యబ్రహ్మే భారతదేశంలో పుట్టడం మరీ అంతకంటే గొప్ప సో ఈ విధంగా ఒక పరిచ్ఛిన్నమైన ఏరియాని బోధించేటువంటి వాక్యాలు ఇన్ దట్ ఏరియా ఇన్ దట్ సెన్స్ దే ఆర్ కరెక్ట్ అట్లా తప్పేనా కానీ నువ్వు వాటిని తీసుకొచ్చి ఇక్కడ వర్కౌట్ చేయవు అది కార్యబ్రహ్మ విషయంలో మేము నిర్గుణ పరబ్రహ్మ గురించి మేము మాట్లాడుతున్నాం కార్యకారణములకు అతీతమైనటువంటి అఖండ పరబ్రహ్మ స్వరూపాన్ని గురించి మాట్లాడుతున్నాం అది నీకంటే భిన్నంగా లేదు తర్వాత కార్యేహి బ్రహ్మణి స్త్రీఆయ సు నారణే అప్సరసలు యానములు ఇంద్రుడు చంద్రుడు ఇవన్నీ కూడా కార్యబ్రహ్మ స్థితిలో ఉంటాయి నా కారణే నెక్లెస్ కంకణము చూడామణి ఇవన్నీ కూడా ఆభరణముల యొక్క స్థితిలో ఉంటాయి నాట్ ఇన్ ప్యూర్ pure gold. గోల్డ్లో నెక్లెస్ ఉంటుందా నేను మీకు చూపిస్తాను బంగారం ముద్ద దాంట్లో నెక్లెస్ ఉంటుందా యూ కెన్ నాట్ షో బట్ యూ కెన్ గెట్ ఎ నెక్లెస్ అవుట్ ఆఫ్ ఇట్ బట్ నెక్లెస్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ అవుట్ సైడ్ సప్తారూపంగా నెక్లెస్ ఈజ్ నాట్ ఎ పార్ట్ ఇన్ యువర్ అండర్స్టాండింగ్ కాగ్నిషన్ కాగ్నిషన్ ఆఫ్ గోల్డ్ డజంట్ ఇన్క్లూడ్ కాగ్నిషన్ ఆఫ్ నెక్లెస్ వెర్యాజ్ కాగ్నిషన్ ఆఫ్ నెక్లెస్ ఇన్క్లూడ్స్ కాగ్నిషన్ ఆఫ్ గోల్డ్ బుద్ధి లెవెల్లో కూడా నామారూప ఇన్ బోత్ సిచ్యువేషన్స్ కాబట్టి కార్యబ్రహ్మ విషయ కార్యబ్రహ్మయందు ఇవన్నీ ఉంటాయి చంద్రుడు ఇంద్రుడు తినోత్తమ స్త్రీ ఆదయ నువ్వు భోగ సాధనములు ఎన్నైతే ఉన్నాయనుకున్నావో అవన్నీ కూడా కార్యబ్రహ్మైనా ఉంటాయి అట్లా కారణం మేము కారణ బ్రహ్మ గురించి మాట్లాడుతున్నాం కారణం అరైతే ఆ కారణ బ్రహ్మ ఎలా ఉంటుందంటావు చెప్పు అంటున్నారు ఏకమేవా ద్వితీయం ఎత్ర నాణ్య పశ్యతి తం పశ్యేత్ చాలా పెద్ద విచారం ఇది ఈ విచారం ఇదని తెలవదు అనేవే సో ఆ ఇత్యాది శ్రుతిభ్యారణ బ్రహ్మస్వరూపాన్ని ఈశ్రుతులు చెప్తాయి ఎలాగా ఏకమేవ అద్వితీయం సజాతీయ విజాతీయ స్వగత భేదరహితం బ్రహ్మ ఇర్థ సో ఏకం ఏవా అద్వితీయం మూడు ఏకం అంటే ఒకటి వన్ ఏవా అంటే ఓన్లీ వన్ ఓన్లీ ఇంక వన్ అంటే చాలా మళ్ళీ ఓన్లీ యూ గివ్ మీ వన్ కప్ ఆఫ్ ఓన్లీ వన్ కప్ ఆఫ్ కాఫీ వై యు సే దట్ యువ్ మీ వన్ కప్ ఆఫ్ కాఫీ అంటే చాలి ఓన్లీ వన్ కప్ ఆఫ్ కాఫీ ఓన్లీ ఆల్సో ఎంప్లాయీస్ వన్ ఓన్లీ ఇట్స్ రిప్యుటేషన్ అండ్ దెన్ అద్వితీయం నాన్ డ్యూయల్ ఇది ఉందంటే యూ గివ్ మీ ఓన్లీ వన్ నాన్ డ్యూయల్ కప్ ఆఫ్ కాఫీ అని అడిగినట్టుంది అలా అడగ అడగక్కర్లేదు వాళ్ళ ఎలాగో ఇచ్చింది ఒకే ఇస్తారు ఎందుకు ఇలా మూడు సార్లు ఎందుకు చెప్పడం అంటే దెర్ ఇస్ ఎ నీడ్ ఫర్ ఇట్ ఎందుకంటే మూడు రకాల భేదాలు ఉన్నాయి ప్రపంచంలో మూడే భేదాలు అండి ఇంకా నాలుగోది లేదు మీరు మళ్ళీ కంప్యూటర్కి ఫీడ్ చేస్తే చేయొచ్చు దేర్ఆర్ త్రీ కైండ్స్ ఆఫ్ డివిజన్స్ వన్ సజాతీయ మానవులు వితిన్ ది మానవులు వీళ్ళు ఇండియన్సు వాళ్ళు అమెరికన్స్ ఇలాంటి సజాతీయ భేదం వితిన్ ది సేమ్ స్పీషీస్ విజాతీయ డిఫరెంట్ స్పీషీస్ వీళ్ళు మానవులు వాళ్ళు పశువులు పశువుల్లో మళ్ళీ ఇవి గేదెలో వేవులు ఇలాగేదో విజాతీయ తర్వాత స్వగత అంటే ఒకే మనిషిని నేను విత్ మీ ఇవి చేతులు ఇవి కాళ్ళు మీరు అడవి తీసుకోండి అడవిలో మావిడి చెట్లు వేప చెట్లు అవి విజాతీయ మావిడి చెట్లు పది మామిడి చెట్లు సజాతీయ మావిడి చెట్టులో ఇది కొమ్మ ఇది కాయ ఇది పండు స్వగత సో విజాతీయ సజాతీయ స్వగత త్రీ టైప్స్ ఆఫ్ డివిజన్స్ బ్రహ్మ ఎందు ఈ మూడు రకముల డివిజన్సు లేవు బ్రహ్మ ఒక్కటే అంటే మామిడి చెట్టు ఒక్కటే అంటే ఇది మామిడి వనము అన్ని మామిడి చెట్టు ఒక్కటే అలాగే ఓ పది బ్రహ్మలు ఉన్నాయని అలా కాదు ఇది ఇది బ్రహ్మ ఇది అబ్రహ్మ అలాంటి విజాతీయ భేదం లేదు ఓ అరడదని బ్రహ్మలు ఉన్నాయి అటువంటి సజాతీయ భేదం లేదు ఇది బ్రహ్మకి తరకాయి ఇది కాళ్ళు ఇది ముక్కు అలాంటి స్వగత భేదాలైంది దేశకాలంలోకి అతీతమైన చైతన్యములందు ఈ భేదాలు ఏముండవు కాబట్టి సజాతీయ విజాతీయ స్వగత భేదరహితం బ్రహ్మ అని చెప్పడం కోసం ఏకం ఏవా అద్వితీయం మూడు ముళ్ళు వేస్తారు పెళ్లి వివాహంలో మూడు ముళ్ళు ఇక్కడ కూడా మూడు ముళ్ళు వేశారు ఏకం ఏవ అద్వితీయం త్రిసత్యాహి దేవా దేవతలు సత్యత్వాన్ని నిర్ధారణ చేయటానికి త్రీని ఉపయోగిస్తారు త్రీ సత్యా త్రీ సత్యా అంచేతనే మూడు ముళ్ళు ముమ్మారు చెప్పు నువ్వు మూడు సార్లు చెప్పు అని అలా ఆ మూడుకి అలాంటి ఇంపార్టెన్స్ ఉంది అందుకోసం ఏకమేవ అద్వితీయం అది బ్రహ్మ కంటిన్యూ ఓం పూర్ణము ధర్ణ పూర్ణ పూర్ణము దూర్ణశమాదాయ పూర్ణమేవాశిష్యే శాంతిశాశాంతి హరి ఓం శ్రీ గురువ్యో నమీ ఓం తత్సష్ణాపణమస్తు